ేష్ట రాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనున్నోతు విశీర సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురుపరం పరా భద్రం గర్ణేయామదేవాద్రం పశ్యే మా క్షధియజా స్థిరైరంగైస్తువాసూమే జాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నార్క్ష్యోహే స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి ఆత్మస్వరూపంతున్నా సో వీఆర్ లుకింగ్ ఎట్ ది ఫస్ట్ మంత్ర ఆఫ్ ది ద్వితీయ ముండకం ఇన్ ది ఇన్ ది లాస్ట్ మంత్ర ఆఫ్ ది ఎర్లియర్ ఖండ దెర్ వాజ్ ఏ ప్రొక్లమేషన్ తెలుగులో కదా సార్ ఓకే ఆఖరి మంత్రంలో కృతి క్రితం ఖండ ఆఖరి మంత్రంలో ప్రతిజ్ఞ ఒకటే ఉన్నది ప్రతిజ్ఞ అంటారు దాన్ని అంటే శాస్త్రంలో చెప్పబోయేదాని ముందు విదమిత్తంగా నిర్దేశిస్తారు ఇదిగో ఇది చెప్పబోతున్నాము దాని ప్రతిజ్ఞావాక్యం అని సో ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మవిద్యాం అని సో ఎయా తదక్షరం అధిగమ్యతే ఏ బ్రహ్మవిద్య చేతనైతే ఆ అక్షర పరబ్రహ్మస్వరూపము తెలియబడునో ఆ బ్రహ్మవిద్యను ఆయన ఆ గురువు శిష్యులకు బోధించను అని చెప్పారు సో ఇప్పుడు బ్రహ్మ విద్యని బోధించేటువంటి ప్రక్రియలు రెండు ఉన్నాయి ఒకటి తత్పదార్థము ద్వారా రెండు త్వం బ్రహ్మ ఈ జగత్తులంతకు కారణము అనే ఆ విధంగా ఎందుకంటే ఈ సాధకుడు దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది జీవిస్తూ ఉంటాడు దేహమే తానని తనకంటే సర్వము భిన్నముగా ఉన్నదని ఆ రకమైన భావనతోటి జీవించే సాధకునికి బోధించేప్పుడు రెండు అంశాలు ఉంటాయి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సో నేను నా ఎదురుకుండా కనపడే దృశ్య ప్రపంచము ఈ దృశ్య ప్రపంచము యొక్క యథార్థ స్వరూపం ఎత్తిది బ్రహ్మ నా యొక్క స్వరూపం నేనేమిటి అది బ్రహ్మ కానీ దృశ్య ప్రపంచాన్ని మనం ఎలా అనుకుంటామో నామరూపాత్మకంగా ఉందని భిన్న భిన్నంగా ఉందని ఆ విధంగా భావన చేస్తూ ఆ విధంగా అలవాటు పడి ఉన్నాము ఆ ఆ భావనకి తగ్గట్లుగా జీవించటానికి అలవాటు పడి ఉండటంచే మనకి భిన్న భిన్నంగా భాషిస్తూ ఉంటుంది ఈ భిన్న భిన్నంగా భాషించేటువంటి ఈ జగత్త యొక్క స్వరూపాన్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది కేవలము నామరూపాత్మకమేనని సాక్ష అక్షర పరబ్రహ్మపై అధ్యారూపము చేయబడినది అని స్పష్టంగా అర్థమవుతుంది సో ఆ విధంగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి దాన్ని తత్పదార్థ శోధన అని అంటారు అనే పదము యొక్క అర్థతుంటే పరబ్రహ్మ ఆ పదము యొక్క అర్థాన్ని శోధించటం అంటే పరిశీలించి తెలుసుకునుట శోధించుట ఆ తర్వాత త్వం పదార్థ శోధన నేను అనగానేమి త్వంపద నేను త్వం అంటే మీరు మీ వైపున నేను అవుతుంది కదా సో నేను అనగానేమి అనే అంశాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి నేను అనే పదానికి మనకి అర్థం సరిగ్గా నేను అనే పదానికి వాస్తవికమైన అర్థాన్ని మనం ఏనాడు మర్చిపోయాం ఏనాడు మనం ఎరగం దాన్ని తెలుసున్నదల్లా నేను అనే పదానికి అజ్ఞానం చేత కల్పితమైనటువంటి అర్థమే మనకి తెలుసు ఛాయా నేను తెలుసు కానీ యథార్థమైన నేను మనకి తెలియదు తెలుసుకుంటే తెలుస్తుంది తెలియ తెలుసుకోకపోతే తెలియదు సో నేను అనే పదార్థాన్ని పదాన్ని కూడా శోధించాలి దాని అర్థాన్ని తెలుసుకోవాలి దానికి త్వం పదార్థ శోధన అని పేరు ఈ తత్వ ఈ త్వం ఎప్పుడైతే మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారో వాటి మధ్యన కనపడే భేదము నేను నాకంటే భిన్నంగా అనే భేదము అనేది ఒకటి భాషిస్తోంది ఈ భేదము యథార్థము కాదు అని తెలుస్తుంది అంతే దీంట్లో పెద్ద ఇదో వాదం అదో వాదం ఇది అద్వైతవాదం అది ద్వైతవాదం ఇన్నేమీ లేవు ఉపనిషత్తుల్లో ఇన్ని గోళలు ఏమి మనకు ఉన్నటువంటి ఈ కల్ట్లు ఈ దెబ్బలాట్లు ఈ డిస్ప్యుటేషన్స్ అంటారు చూడండి ఈయనలా అన్నాడు ఆయన అలా అన్నాడు ఆయన అలా చెప్పాడు ఈ నెల ఈ గోళంతా ఉపనిషత్తుల్లో ఉండదు ఉపనిషత్తుల్లో వస్తు నిరూపణం యథా క్లీన్గా ఉంటుంది సో ఆ ఉపనిషత్తుల యొక్క బోధని పక్కన పెట్టేస్తే ఇవి ఇవన్నీ దెబ్బలాట్లన్నీ వస్తాయి సో ఇంతే ఉపనిషత్తుల్లో ఉన్నది ఇంతే దీంట్లో పెద్ద డిస్ప్యుటేషన్స్ ఇవి ఏం లేవు తత్తు యొక్క అర్థం ఏమిటి త్వం యొక్క అర్థం ఏమిటి తత్తు త్వం తేడాగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది తీరా అర్థం తెలుసుకున్న తర్వాత అదే తేడా లేదే అని మీరు అవగాహన చేసుకుంటాడు అంతే ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ సో ఆ తత్పదార్థాన్ని త్వం పదార్థాన్ని మనం శోధించాలి అయితే ముందు దేనితో మొదలు మంచిది అని దీని ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క మహాత్ముల యొక్క ప్రక్రియ ఒక్కొక్కలా ఉంటుంది ఉపనిషత్తుల్లో కూడా ప్రక్రియ మారుతుంది ఉపనిషత్తులు అంటే కదండి సో ముండకోపనిషత్తులో తత్తుకి ప్రాధాన్యం తత్పదార్థ శోధనతోటి ముండకోపనిషత్తు ఇప్పుడు మరి ఇప్పుడే కదా ఆరంభం అవుతుంది పూర్వరంగం అంతా చదివాము కర్మకాండగా దాని యొక్క లోపు లోటుపాట్లు అన్ని అర్థం చేసుకున్న తర్వాత బ్రహ్మ దగ్గరికి ఇప్పుడే వస్తున్నాము బ్రహ్మవిద్యని తత్తుతో మొదలు పెట్టచ్చు త్వంతో మొదలు కానీ ఇక్కడ తత్తుతో మొదలవుతుంది పరబ్రహ్మ పరమేశ్వరస్వరూప నిరూపణంతో ముండకోపనిషత్తు మొదలవుతుంది కొంతమంది మహాత్ములు త్వంతో మొదలు పెడతారు ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు అనుకోండి ఆయన త్వంతో మొదలుపెట్టేవారు త్వంతో బ్రహ్మను చేరుకోవచ్చు తత్వతో చేరుకోవచ్చు గీతలో శ్రీకృష్ణుడు త్వంతో మొదలుపెట్టాడు అశోచాన శోచ స్వం అని తత్వంతో మొదలుపెట్టారు సో ఒక్కొక్క ఒక్కొక్క ప్రక్రియ దానికి తేనోపనిషత్తు అంతా త్వం పదార్థానికి రూపమే తత్తు లాస్ట్లో వస్తుంది ముందు తత్వమే ఇక్కడ తత్పదార్థానికి ముండక ఉపనిషత్తు చాలా ప్రముఖమైన ఉపనిషత్తు సాధకుల యొక్క స్థాయిని బట్టి ఉంటుంది భగవాన్ రమణ మహర్షి లాంటి ఉప వారి ఉపదేశము అందరికీ అది అందుబాటులోకి రాదద్ది ఎందుకంటే త్వం పదార్థ శోధనము అంటే వాడు చాలా ఉన్నతమైన పరిపక్వమైన మనస్థితికి అలవాడై ఉండాలి తత్పదార్థ శోధనానికి ఓపెసరంత భక్తి ముందు బండి ముందుకు నడిపించచ్చు త్వం పదార్థానికి అలాగ చాలా పరిపక్వత ఉన్నవాడికే అది అవగాహనకు వస్తుంది సో ఇలాగంటే మార్పులు ఏది గొప్ప ఏది తక్కువ అనేది మాత్రమే అసలు మనం ఎత్తకూడదు రెండూ అవసరమే రెట్ రొట్టికి రేవేవిటం సామెత ఒకటి ఉంది రొట్టి తినేదానికి ఇటు నుంచి మంచిదా అటు నుంచి మంచిదా అంటే ఇటు నుంచైనా భోజనం చేసేదే కాబట్టి సో తత్వ మంచిదా తత్వం మంచిదా ఇన్ఫీరియర్ భేదమే లేదు అసలు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషం ఒక్కొక్క ఇప్పుడు స్వీట్స్లో ఈ స్వీట్ మంచిదా ఆ స్వీట్ మంచిదా అని ఏమీ లేదు ఇది కావాలి మనకు అది కావాలి అలాగే పరిమళంలో రోజా పరిమళం మంచిదా మల్లె పరిమళం మంచిదా అంటే దేని శోభదానిది తత్పదార్థాన్ని భక్తులు చాలా ఇష్టపడతారువం పదార్థాన్ని ఆత్మ అంటే ఆత్మ ఆత్మాభిముఖంగా అంతర్ముఖంగా ఉండేటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తత్వం పదార్థ శోధన ఎందు ప్రీతిని కలిగి ఉంటారు లోకంలో జరిగిందికి ఇది అక్కర్లేదు అది అక్కర్లేదు భోగాలు తప్ప అది అది వేరే సగ్గతి సో ఇక్కడ తత్పదార్థ నిరూపణం చాలా గొప్పగా జరుగుతుంది ముండకోపనిషత్తులు ఇంత అందమైన నిరూపణం మరి అక్కడ ఉన్నది దాంట్లో భాగంగానే మనం తదేతత్ సత్యం అందామ మంత్రం తదేత సత్యం ఎదీప్తా పవకాద్విస్ఫులింగా సహస్రశ్రమవంతే సరూపా వివిధ సౌమ్యభావా ప్రజాయంతే తప్రచైవాపియంతి ఆ తదేపత్ సత్యం ఈ జగత్తు సత్యం కాదు అది మనం గ్రహించాలి జగత్తు సత్యం అని అనుకుంటూ సేపు వాడు జీవితంలో ప్రధానమైన ఉన్నతిని సాధించలేడు దాంట్లోనే గుడిగుడుగుంచమను ఏదో అంటారు చూడండి దాంట్లోనే పడికొట్టుకుంటూ ఆ సుడిగున్నంలో పడికొట్టుకుంటూ సో జగత్తు సత్యము కాదు అని తెలుసుకోవాలి ఇప్పుడు ఎవడైనా వాస్తు అని లేకపోతే భవిష్యత్తు గురించి బెంగలు పెట్టుకుని పరుగులు ఎత్తుతుంటే నేను డిస్కరేజ్ చేస్తా ఎందుకు డిస్కరేజ్ చేస్తానంటే అదేదో ఆ శాస్త్రం మీద నాకేమీ ద్వేషభావం వ్యతిరేకం నేను దేన్ని వ్యతిరేకించాను ఎందుకు వ్యతిరేకించాలి అంతా ఈశ్వరుని సృష్టిలో భాగమే మనం దేన్ని వ్యతిరేకించాల్సిన పనే కానీ ఒక ప్రేమతోటి చెప్పి మాట ఏమిటంటే వారు వెలువడ నువ్వు ఇటువంటి వాటి వెనకాల పరిగెడుతున్న సందర్భంలో జగత్ సత్యత్వాన్ని నువ్వు దృఢం చేసుకుంటున్నావేమో చూసుకో అంతే పాయింట్ ఈ రేఖ ఇక్కడుంది ఆ రేఖ అక్కడుంది అని ఇలా మొదలుపెడితే మీ చెయ్య సత్యం ఇది ఈ దేహానికి లేని ఒక సత్యత్వాన్ని దానికి లేని ఒక పవిత్రతని అంటగట్టి వైరాగ్యం నేర్చుకోవాల్సింది పోయి నేర్చుకుంటే ఆ రేఖలు చూసుకుంటూ కూర్చుంటుంది అయితే నెంబర్లో వెక్కేసుకుంటూ కూర్చుంటాడు తొమ్మిది నెంబర్ సత్యం అని పట్టుకుని తొమ్మిది తొమ్మిది తొమ్మిది తొమ్మిది ఏం తొమ్మిదండి తొమ్మిది మంచిదే నవా నవా మీద నాకేం వ్యతిరేకం లేదు తొమ్మిది నెంబర్ కార్జు పెట్టుకున్న వాళ్ళు ఏమైపోయారు స్వర్గంలోకి వెళ్ళిపోయారు ఏ ఈ కార్డులు ఇవి ఎక్కడుంటాయి కాబట్టి జగత్తు యొక్క సత్యత్వాన్ని దృఢం చేసుకునే ప్రయత్నం చేస్తే వాడు తప్పుదారిలో వెళ్ళిపోతున్నాడ నాకు జగత్తు మిత్యాన్ని తెలుసుకుని అంటే వెంటనే అన్నీ చెబు తప్పేలా రోడ్డు మీద పారేసుకుని బిచ్చానికి బయలుదేరని మన అభిప్రాయం కాదు జగత్తు మిథ్యాన్ని తెలుసుకునే దారిలో అడుగు ముందుకు వేస్తే వాడు పురతార్థుడే అని శాస్త్రం యొక్క తాత్పర్యం ఉంది వేదాంత శాస్త్రం ఉంది నేను అప్పుడప్పుడు అనుకుంటాను నేను ఎందుకు ఇలాంటి పాఠాలు చెప్తున్నానా అని నాకు సందేహం వస్తుంది వస్తే మళ్ళీ అప్పుడేమనుకుంటానంటే సరే కానీ మనం శాస్త్రాన్ని కవచంగా ధరించి పాఠం మాట్లాడుతున్నాం తప్పిస్తే దీంట్లో మన సొంతమే మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం సో ఇది ఒక యాత్ర ఎనీవే సో ఆ జగత్సత్య జగత్తు మిథ్యా అని మీరు ఎప్పుడు తెలుస్తుందంటే నామరూపములు మిథ్యా అని ఒకటి తెలుసుకుంటూ ఉండాలి ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇది సత్యం కాదు ఇది దీని వెనకాల ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే సత్యము అని రెండు భావాలు కలిపితే అది బాగా దృఢమవుతుంది ఈశ్వరుని యొక్క సత్యత్వాన్ని బాగా మనస్సుకు పట్టించుకోవడం చేతనాలి మనకి ఈశ్వరుడు అంటే ఏదో కష్టం మీద భావన చేస్తాం మనం ఇప్పుడు ఇంట్లో పిల్లాడు ఉన్నాడు లేకపోతే భార్య ఉంది భర్త ఉన్నాడు అనే అంశాన్ని భావన చేయటానికి మనకి అది పెద్ద కఠినమైన విషయమేం కాదు ఎందుకంటే ఆ ఉనికి ఇతటి ఎగ్జిస్టెన్స్ ఓ భర్త ఎగ్జిస్టెన్స్ భార్య ఎగ్జిస్టెన్స్ లేకపోతే మనం ప్రేమించే వ్యక్తి యొక్క ఉనికి ఆ ఉనికి మనకి బాగా అనుభవానికి వచ్చే ఉనికి ఆ సప్త విషయంలో మనకి ఎట్టి సందేహం లేదు ఒకప్పుడు మనం ప్రేమించే వ్యక్తి లోకరి నుంచి దూరమైపోయినా కూడా వీడు ఆ లేని మాయమైపోయిన అంటే లేకుండా పోయిన వ్యక్తి యొక్క ఉనికిని కూడా భావన చేస్తూ ఉంటాడు మనిషి ఎందుకంటే మనిషి ఈ విధంగా ఇతర వ్యక్తుల యొక్క ఉనికిని బాగా దృఢంగా భావన చేసి చేయడం అలవాటు చేసుకున్నాడు అలవాటు అంతే హ్యాబిట్స్ ప్రతి మాయిండే కానీ ఈశ్వరుణ్ణి భావన చేయడం అలవాటు చేసుకోలేదు అంటైతేనే ఈశ్వరుడు అనేప్పటికీ పైకి చూస్తాడు లేకపోతే స్వర్గం అంటాడు లేకపోతే గుడి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఈశ్వరుని యొక్క ఉనికిని అర్థం చేసుకోవటము అంత అంత కఠినమైన విషయం సో మన ఇంట్లో ఇతర వ్యక్తుల యొక్క ఉనికిని ఎంత సరళంగా ఎంత నిస్సంశయంగా ఎట్టి సందేహం లేకుండా నిఖార్సైన విధానంలో ఎలాగైతే ఇతర వ్యక్తుల యొక్క ఉనికిని భావన చేయగలుగుతున్నామో ఈశ్వరుని యొక్క ఉనికిని అదే స్థాయిలో భావన చేసిన వాడు జీవన్ముక్తుడైపోతాడు వాడే స్థిత ప్రజలు అంటే కాబట్టి ఈ శాస్త్రము యొక్క తాత్పర్యం ఎట్టిది అంటే ఆ ఈశ్వరుని యొక్క ఉనికిని భావన చేయటం నేర్పాలి విద్యార్థికి సాధకునికి అందుకోసం తదేతత్ సత్యమని ఈ మొత్తం ఈ వర్ణన ఈ ఖండంతా కూడా ఆ ఈశ్వర భావనని మనస్సుకి పట్టించటంలో చాలా గొప్ప మంత్ర సమూహం దీని మీద భాష్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో తదేతత్ సత్యం జగత్తును చూసి సత్యం అనుకోవద్దు కర్మఫలములు జగత్ అంటే కర్మఫలం కర్మఫల రూపంగా మనకి లభించే జగత్తులో వాస్తవికత లేదు అది డొల్ల దాని లోపల గుంజు ఏమీ లేదు సారము అంటే గుంజు అది లేదు దా దీని సారము మీరు చూస్తున్న నామరూపాలు కావు ఎతత్ సంసారహత్ సారహ అన్నారు శంకరు ఈ నామరూపము నమూలాత్మకమైన యొక్క సరమి సారని పట్టుకోవడం వివేకవంతుల లక్షణం డొల్లని పట్టుకుంటే ఏం మిగులుతుంది ఏమీ మిగులుతుంది జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి తదేతత్ సత్యం ఈ జగత్తు ఏ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించిందో ఆ ఈశ్వరుడే సత్యము పెద్ద ప్రతిపాదన చాలా తలగిందుల ప్రతిపాదన మన అనుభవం నిత్యానుభవంలో కుటుస్తున్న మనిషిని పవరోవైపు చూసి ఇట్లా వన్ డిగ్రీస్ తెర భావనని ఆ మార్పు చేసేటువంటి ప్రయత్నం శాస్త్రం చేస్తూ ఉంటుంది సో తదేతత్ సత్యం శంకరులు అన్నారు అద్భుతం ఇతర అత్యంత పరోక్షత్వాత్ కథన్ నామ ప్రత్యక్షవత్ సత్యమక్షరం ప్రతిపద్యేలనేది దృశ సో ఈశ్వరుడు ఈశ్వరుడు మానవులకు అత్యంత పరోక్షంగా ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడంటే చుట్టుపక్కల అసలు ఉన్న వ్యక్తి కాదు గాడిని హెవెన్ అంటాడు సో గాడిని వైకుకహోట్ అంటాడు సో ఈ విధంగా ఈశ్వరుణ్ణి అత్యంత పరోక్షంగా భావన చేస్తారు కానీ ఈశ్వరుణ్ణి మనం ప్రత్యక్షవత్ సత్యమక్షరం మీ ఇంట్లో ఉన్న మనిషి విషయంలో మీకు ఎత్తి సందేహమైనా ఉందా ఆ మనిషి అనేవాడు ఉన్నాడా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు అయ్యో లేకపోవడం ఉన్నాడండి రోజు తెల్లారి బాబు నిద్రపోయేదాడుతూనే ఉంటాడు ఇప్పుడు అని అని చెప్తారా చెప్పరా సో ప్రత్యక్షవత్ అదేవిధంగా ఈశ్వరుణ్ణి విషయంలో అంతటి దృఢమైన గురికే లోకానికి చెప్పి సత్యాన్ని పది మందికి చెప్పి ఒక దట్ ఈజ్ నాట్ ది పర్పస్ దానివల్ల ఎవరు సేవ కాదు ఎదురు నడుస్తూ ఉంటున్నప్పు తీరువే ఉంటుంది కానీ సో సాధకునికి ఈశ్వరుని విషయం దృఢమైనటువంటి అవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ప్రత్యక్ష అత్యంతంగా మన చేత స్వీకరింపబడే ఈశ్వరుడు ప్రత్యక్షమట్లుగా మనకి చూపించటం కోసం దృష్టాంతమాహ కథన్ నామ ప్రతిపది ప్రతిపద్యేనంటే ఎలా తెలుసుకుంటారబ్బా వీళ్ళు కథన్ నామ తెలుగులో అబ్బాడంటారు చూడండి కథన్ ప్రతిపద్యేనం అరే ఈ సిద్ధంగా తెలుసుకుంటారబ్బా అని దృష్టాంతమాహా శ్రుతి ఒక దృష్టాంతాన్ని చెప్తోంది ఏడు దృష్టాంతము అంటే యథా సుదీప్తాత్ పవకాత్ విస్ఫులిన సహస్రశ ప్రభవంతే స్వరూపా చాలా గొప్ప దృష్టాంతం సో ఇప్పుడు ఈ బోగి పండుగ లేకపోతే ఇక్కడ హోలీ పండుగ చేస్తూ ఉంటారు ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కట్టె అన్ని కట్టెలు అన్ని రకాల కాగితాలు చెత్త తీసుకొచ్చి రోడ్డు మధ్యలో వేసి నిప్పు పెడతారు బాన్ ఫైర్ అంటారు నిప్పు పెడతారు ఈ బాన్ ఫైర్ ఇక్కడ ఇక్కడ అక్కడ కనపడే కట్టెలు ఇవి తీసుకొచ్చి చేస్తారు కదా టెక్సస్లో నేను బాన్ ఫైర్ గురించి చూశా వాళ్ళు అక్కడ వుడ్ చాలా ఎక్కువగా ఉంటుంది వుడ్ వాడు వాళ్ళు వాడరు వుడ్ని వుడ్ని కట్టెలకి దీనికి వాడు అలా వదిలేస్తారు అలా నేలలో కలిసిపోతూ ఉంటాం కానీ ఆ బాన్ ఫైర్ టెక్సస్ యూనివర్సిటీలో బాన్ ఫైర్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వుడ్ అంతా పోగేసుకొస్తారు హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫుడ్ ఫస్ట్ క్లాస్ ఫుడ్ పోగేసుకొచ్చి పెద్ద టవర్ ఒకటి నిర్మిస్తారు పిరమిడ్ షేప్ లో పెద్ద టవర్ ఎత్తైన టవర్ నిర్మిస్తారు లాగ్స్ తోటి వుడెన్ లాగ్స్ తోటి నిర్మించి అది రాత్రి తొమ్మిది గంటలకు మంట పెడతారు ఓసారి అలా మంట పెడుతూ ఉండగా అడుగున మంట పెడతారు కదా ఈ మూలం దెబ్బతింది ఫౌండేషన్ సరిగ్గా లేక అంతా కూలింది కూలి జనాల మీద పడింది దాని చుట్టూ జరుతారు వీళ్ళు జనాల మీద మంది ఇరవై మంది విద్యార్థులు మరణించారు అలాగా కూడా అయింది ఏదో గుర్తుకొచ్చి చెప్పాను సో ఇటువంటి బాండ్ ఫైర్ అనేది ఒకటి ఉంటుంది ఈ బాండ్ ఫైర్ని మీరు చూసినప్పుడు దాన్ని పావకాతో సుదీప్త నేను లాస్ట్ క్లాస్లో ఈ పావక సుదీప్త అన్న దానికి సందర్భంగా చెప్పాను జ్ఞానం కూడా అగ్నే అని ఆ అగ్నిని శ్రవణం ద్వారా మనం సుదీప్తం చేసేది చేయాల్సి ఉంటుంది అని ఆ రకమైన దృష్టాంతం చెప్పి దృష్టాంతంలో దృష్టాంతం సో ఎనీవే సో సుదీప్తాత్ పావకాత్ బాగా ఆ ప్యాధ మంట నుండి సహస్రశ ప్రభవంతే విస్ఫులింగా విస్ఫులింగా అంటే చిన్న చిన్న మినుగురులు వాటిని ఏమంటారంటే మినుగురు అంటారు మినుగురు పురుగు అని కూడా ఒకటి ఉంది అంటే అది అలాగా అలా నిప్పు నిప్పు కణ కణములు నిప్పు కణములు వాటి నేను తెలుగులో మినుగురులు అని అంటారు వాటిలాగా ఉండే పురుగుకే మినుగురు పురుగు పేరు అమావాస్య నాటి చీకట్లో మినుగురు పురుగులు అలా అలా అలా కనపడుతూ ఉంటాయి వెలుగుతో వెలిగారు వెలిగారు అటువంటి విష్ఫులింగములు అంటే విష్ఫులింగములోనే సంస్కృత పదం అటువంటి మినుగురులు అవి సహస్రశ ప్రభవంతే అవి వేల సంఖ్యలో ఈ ఫైర్ నుంచి పైకి వస్తూ ఉంటాయి గమనించారో మీరు భావన చేయగలుగుతారు కదా ఇప్పుడు ఆ మినుగురుకి ఈ ఫైర్కి తేడా ఏమిటి అంటే సైజులో తేడా ఉంది ఈ ఫైర్ పెద్ద సైజు ఆ మినుగురు చిన్నది అదొక తేడా ఇంకో తేడా ఉంది ఈ ఫైర్ కారణం అది కార్యం కారణ దీని నుంచి అది పుట్టింది అవన్నీ దీని నుంచి పుట్టాయి అవన్నీ కార్యాలు ఇది కారణం ఈ తేడాలు ఉన్నాయి కానీ వస్తు స్వరూపంలో భేదం ఉన్నదా లేదు స్వరూపా అన్ని మినుగురులు పరస్పరము ఒక మినుగురు ఒక విస్ఫులింగం కంటే మరో విస్ఫులింగం భిన్నంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది దేశకాలను బట్టి భిన్నంగా ఉంటాయండి ఒక విస్ఫులింగం పుట్టింది పైకెగిరింది అక్కడ అంతరించింది ఈ లోపల అదే అంతరించబోయే ఈ లోపల ఇంకోటి పుట్టింది అలా పైకి గురుతుంది అలా కొత్త కొత్తవి పుడుతూ ఉంటే పాత పాతవి అంతరిస్తూ ఉంటాయి అలా అలా నడుస్తూ ఉంటుంది కాబట్టి వీటిలో కాలభేదం ఉంది దేశభేదం ఉంది దేశభేదం ఉండబట్టే విడివిడిగా చూస్తున్నాం మనం సో దేశకాల భేదం ఉంది అని మనకి వేరు వేరుగా ఉన్నట్టుగా భాషిస్తున్నాయి వాస్తవమే కానీ వాటి తత్వంలో భేదం ఉన్నదా అన్నట్లయితే తత్వంలో భేదం ఉందా అని అడిగినట్లయితే లేదు తత్వంలో భేదం చూసారా ఎంత చిత్రమైన విషయం స్వరూపా ఒకటే రూపము లేక స్వరూపము కలవి అవన్నీ కూడా పుడతాయి తథా అక్షరాత్ వివిధ సోమ్య భావా ఇది దృష్టాంతం తథా అదేవిధంగా యథా తథా యథా అంటే ఏ విధంగానైతే దృష్టాంతం తథా అదే విధంగా సో హే సౌమ్య సౌమ్యా అని గురువు గారు శిష్యుడితో ఉంటున్నాడు అంటే ఓ కోమల చిత్తము గలవాడా సోమ్య అంటే సోమ్య అంటే సౌమ్య అని లౌకిక సంస్కృతంలో సౌమ్యుడు వినరా ఆయన కాలం సౌమ్యుడు అంటే చాలా మెత్తని మనస్సు గలవాడు ప్రసన్నమైన కోమలమైన మనస్సు గలవాడు కోమలమైన చిత్తం ఉండాలండి వేదాంతం అర్థం అవ్వాలంటే బండస్వాధ్యాయికి అర్థం కాదు ఊరికే వల్లే వల్లె వేయగలుగుతాడే తప్పించి కోమల చిత్తం ఉండాలి అంచేతనే రామాయణం భాగవతం వీటికి ప్రాధాన్యం అక్కడే వస్తుంది ఎందుకంటే రామాయణాన్ని కనుక మీరు ఆస్వాదించగలిగితే మీకు కోమల చిత్తం ఉన్నట్టు లెక్క పూర్ణిమ నాటి చంద్రునిలో మీరు ఒక విలక్షణమైన శోభను ఆస్వాదించగలిగితే మీకు కోమల చిత్తం ఉన్నట్టు లెక్క అటువంటి కోమల చిత్తం ఉన్నవాడికే ఈశ్వరుని ఎందు భక్తి అనేది సహజంగా అనుకురిస్తుంది భక్తి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానము ఉదయిస్తుంది ఇది దాని లెక్క కాబట్టి హే సౌమ్య అంటే హే కోమల చిత్త కొంతమంది మనస్సు చాలా బండ బండబారిపోయి ఉంటుంది వాళ్ళు కొంతమంది ధనానికి బాగా వ్యామోహానికి అలవాటు వాళ్ళు ఆ ధన వ్యామోహంలో వాళ్ళు భార్యని పిల్లల్ని ఎవ్వళ్ళని ఖాతరు చేయరు డబ్బే ముఖ్యం ఈ డబ్బు ఎవరి కోసం తను ప్రేమించే తన వాళ్ళ కోసమే కా డబ్బు ఆ ప్రేమను కూడా త్రోసిపుచ్చి డబ్బును పట్టుకుని పట్టుకుని వాళ్ళు అంటారు అంటే మనస్సు బండబారిపోయింది అటువంటి వాడిని ఏమంటారంటే వీడి మొహం వీడికో ప్రేమ లేదు ఏమి లేదు వాడు అంతే అని అనుకుంటారు ఎప్పుడూ క్రోధాన్ని మనం పొందుతూ ఉన్నాం ఆ క్రోధం కూడా ఈ కోమల చిత్తానికి విరుద్ధమైనది సో కోపము అనేది ఆ మనస్సుకు ఆ మంచి లక్షణాన్ని పాడు పాలల్లో ఉప్పు కణిక వేస్తే ఆ పాలు విరిగిపోయినట్టుగా కోపము ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి అందుకోసమే కోపం ఉండకూడదని చెప్పడం మీ వేదాంత పాఠం మీరు చెప్పండి మా కోపం గురించి మీకే అది కాకుండా కోపం ఉన్నట్లయితే ఈ పాఠం వర్తించదు పాఠము ఉపయోగం ఉండదు కాబట్టి హే సౌమ్య హే కోమల చిత్త భావన చేయగలిగే ఆ సహృదయత నీలో ఉన్నట్లయితే ఇదిగో దృష్టాంతం దీంతో భావన చేయి అని ఆయన గురువు శిష్యుణ్ణి బోధించి తథా అదేవిధంగా అక్షరాత్ వివిధా భావా భావ అంటే భవతీతి భావ ప్రాణి అని అర్థం అన్ని ప్రాణులు కూడా వివిధా భావా వేర్వేరు ప్రాణులు కొన్ని ప్రాణులు మనుష్య రూపంగా ఉంటాయి కొన్ని పశు పక్షి క్రిమి రూపాల్లో ఉండే సమస్త ప్రాణులు కూడా అక్షరాత్ ప్రజాయంతే ఆ బాన్ నుండి మిను విస్ఫులింగములు పుట్టినట్టుగా ఆ సర్వేశ్వరం నుంచి ఇవన్నీ కూడా అలా పుట్టి కొంతకాలం ఇటు అటు తిరిగి వన్ ఫైవ్ నుంచి పుట్టిన విస్ఫులింగాలు కూడా అంతే కదండి అలా పుడుతుంది ఇటు అటు తిరుగుతుంది కొన్ని ఇటుపక్కకి ఎగురుతాయి కొన్ని అటు ఎగురుతాయి కొన్ని ఇటు పడతాయి కొన్ని అటు పడతాయి కొన్ని అంతరిక్షంలోకి పోతాయి రకరకాలుగా అన్ని వైపులకి వెలుగుతాయి అలా వెలిగేసి మళ్ళీ ఆగిపోతాయి అక్కడ మనుష్యుని జీవితం కూడా పశుపక్షియా సకల ప్రాణులు అంతే సో చాలా గొప్ప ప్రతిపాదన మీరు భావన చేయగలిగితే ఇంత అద్భుతమైన ప్రతిపాదన అదే కానీ మరొకట్లే మీకు భాష్యకారుల యొక్క వివరణ నేను ఇంకా వివరిస్తాను మీరు దాన్ని యూ దాని అప్రిషియేట్ ఇట్ ఫర్ దర్ భాష్యం యథాసుదీప్తాత్ సుష్టు దీప్తాత్ ఇద్దాత్ పవకాత్ అగ్నేర్విస్ఫులింగా అగ్ని అవయవా సహస్రశ అనేకశ ప్రభవంతే నిర్గచ్చి సరూపా అగ్నిసలక్షణ ఏ అంతవరకు దృష్టాంతం యథా ఏ విధంగానైతే సుదీప్తా సుష్టు దీప్తా బాగుగా ప్రజ్వరిల్లజేయబడిన ఇంటే ఇంధనము వేసి బాగుగా ప్రజ్వలి చేయబడిన పావకా అగ్నే అగ్ని నుండి పంచమి అగ్ని నుండి విస్ఫులింగా అంటే అవి అగ్ని అవయవములు అగ్నే అది అగ్నే విస్ఫులింగం కూడా అగ్నే అంచేతనే విస్ఫులింగం వెళ్ళి ఎక్కడైనా పడిందనుకోండి బాగా ఎండిపోయిన కట్టె మీద పడిందనుకోండి సర్వను మీ అగ్ని విస్ఫులింగం వచ్చి మీ బొగమి పడింది అనుకోండి ఇలా అనిపిస్తుంది మన్నుతుంది ఎందుకంటుంటారు అగ్ని విస్ఫులింగ అది అగ్ని అవయవములే ఉంటే చిన్న పెద్దాన్ని సైజులోను దేశకాలాల్లోనూ సైజ్ అంటే దేశము కాలమే కదండి దేశకాలను బట్టి భేదం వచ్చిందని తప్పిస్తే తత్వంలో భేదం లేదు అని అభిప్రాయం విస్ఫులింగా అగ్ని అవయవములు అగ్ని యొక్క అవయవములు అంటే పార్ట్స్ అంటే పీసెస్ ఎన్ని ఉంటాయవి సహస్రశహ సహస్ర అంటే వెయ్యేమీ కాదు ఇన్యూమరబుల్ కౌంట్లెస్ ప్రభవంతే అంటే నిర్గచ్చంతి బయటకు వస్తూ ఉంటాయి ఈ బయటకు వచ్చే విస్ఫులింగములు స్వరూపా సమానమైన లక్షణము కలిగినవి అగ్నితో దేంతో సమానం అగ్ని సలక్షణా ఏవా అగ్నితో సమానమైనటువంటి లక్షణము కలిగినవి మాత్రమే ఇది దృష్టాంతం ఇప్పుడు ఇంకా దార్ష్టాంతికము దృష్టాంతము దార్ష్టాంతికము ఆ పదం మీరు గమనించండి ఎందుకంటే నేను భాష్య పాఠం చెప్తున్నాను తెలుగులో పాఠం చెప్తున్నాను మీరందరూ సంస్కృతంలో సంస్కృతంలో మంచి ప్రజ్ఞాగల ప్రజ్ఞ గలవారుగా తయారు కావాలి ఎందుకంటే నేను నేను ఎక్కడా అక్కడ చెప్తూ ఉంటాను మీరు అక్కడ ఏం పాఠాలు చెప్తారంటే ముండగోపనిషత్తు పాఠం చెప్తున్నానండి అన్నాం ఉండకోపనిషత్తు శంకర సహా చెప్తున్నాను అని అంటే ఈస్ హోసే ఎందుకంటే చాలా ఇది గర్వించదగ్గ విషయం సాధారణంగా లోకంలో ఉండగోపనిషత్తు చదివేవాళ్ళే తక్కువ దాంట్లో మళ్ళీ భాష్యంతో చదివేవాళ్ళు మరీ మరీ తక్కువ ఎందుకంటే ఆ భాష్య పంక్తుల్ని వాటిని అన్వయించడం కొంచెం క్లేశంతో కూడిన పని అంచేతనే మీకు సంస్కృతం వచ్చినా రకమైన పర్వాలేదు మీరు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర చదువుకోవాలి అని ఒక రూలు ఎందుకంటే మీకు వైద్యం వచ్చినా రాకపోయినా పర్వాలేదు వైద్యం వచ్చింది వారి దగ్గర వైద్యం చేయించుకోవాలని చెప్పినట్టుగా వాడి అతగాడికి సందేహమే ఉండి వారికి సందేహమే ఉంటే మరీ అద్వాళ్ళగా తయారవుతుంది అలా అని అభిస్తాయి సరే సో అగ్ని సలక్షణ ఏవ ప్రభవంతే తథా అదే భాష్య ఉందాము తథా సలక్షణత్ అక్షరాత్ విధ నాపాధిభేదం అనువిధీయమాన వివిధ హే సోమ్యా భావాదివత్ ఘటాదిపరిచ్ఛిన్నా ుపాధిప్రభేదం అనుభవంతి తే విధంగా ఇప్పుడు దార్ష్టాంతికము అంటే దృష్టా ఏ దృష్టాంతంతో మీరు ఏ వస్తువుని ప్రతిపాదించదలుచుకున్నారో దానికి దార్ష్టాంతికము ద థింగ్ దట్ ఈజ్ ఎక్స్ప్లైన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్లస్ట్రేషన్ దానికి దార్ష్టాంతికము అని చెరు దృష్టాంతముచే ప్రతిపాదించబడేది ఏమిటది తిథాదే విధంగా ఉత్తలక్షణాత్ అక్షరాత్ అక్షరము నుండి అక్షరము అంటే ఏయాదక్షరం అధిగమ్యత మొదలుపెట్టి ఎ తస్మాజ్జాయతే ప్రాణ దీని నుండే ఆ సర్వజగద్వ్యాపకమైనటువంటి శక్తి ప్రాణము అంటే శక్తి హిరణ్య ఆ అక్కడి నుండి ఈ సకల ప్రాణులు ఉద్భవిస్తున్నాయనంతకుముందు చుచాగా చెప్పుకున్నాము అదిగో ఆ విధంగా వర్ణించబడి ఉన్నటువంటి ఆ అక్షర పరబ్రహ్మ నుండి ఏమిటవుతుంది వివిధా జీవా భావా అంటే జీవాంతి ఇది భావా ఉనికి గలవి ప్రాణులు సో పుడతాయి భవంతి భావాహ పుడతాయి కాబట్టి ప్రాణులకి జీవా అర్థం వివిధా జీవా వేర్వేరు జీవులు లేకంటే ఒకే అక్షర పరబ్రహ్మ నుండి ఇన్ని జీవులు పుడుతున్నప్పుడు ఈ వేరు వేరు అని వివిధాహని ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది వాటికి భేదం రావడానికి వీల్లేదు కదా సోర్స్ ఒకటే అయినప్పుడు ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అన్ని నగలు బంగారం నుంచే పుట్టినప్పుడు బంగారం ఒక్కటి కాజు ఒక్కటి కారణాలు అనేకం ఎలాగా ఎందువల్ల ఈ లేని భేదం అక్కడ లేని భేదం ఇక్కడ ఎందుకు వచ్చింది అది కొంచెం మరి వివరించాల్సి ఉంటుంది కదా వివిధాహని ఉంది కదా దాన్ని వివరిస్తున్నారు येदमेंटेना ये देह उपाधि भेद अधीयन विविधा सोनादेह so, उपाधि भेद इक अनेक जीवल उदयक जीवल वीट वि, भेदमेटे उपाधि भेद उपाधि ेदम ఇక్కడ ఉపాధి ఏమిటి నానా దేహ ఉపాధి భేదం ఉపాధి అంటే కేవలము సమీపంలో ఉండి తన ధర్మాల్ని మరో దానికి సంక్రమింపజేస్తుంది దాని పేరు ఉపాధి చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను ఉప ధా ఉప సమీపే ధ తన ధ అంటే ఉంచుట ప్రసరింపజేయుట సమీపంలో ఉన్న పాపానికి దగ్గరగా ఉన్న పాపానికి ఆరు నెలలు వీరు వారు ఒకట ఉపరి నేదో దగ్గరగా ఉన్న పాపానికి అది తన గుణాలని ఇంకొక దానికి సంక్రమింపజేస్తుంది చేస్తుంది అని కూడా అనకూడదు చేస్తుంది ఇవా హ్యాస్దో సో ఇప్పుడు ఎలాగంటే ఒక స్ఫటికం పక్కన జపాకుసుమాన్ని పెడితే అంటే పండితులైతే ఇలా చెప్తారు సంస్కృతంలో ఎప్పుడో అలాగే చెప్పేవారు అదే నేను చెప్తున్నా ఎర్ర మందారాన్ని కనుక ఒక స్ఫటికం పక్కన పెట్టినట్లయితే క్రిస్టల్ పక్కన ఈ స్ఫటికము రూబీలాగా కనపడుతుంది ఎర్ర కెంపులాగా కనపడుతుంది అప్పుడు మనం ఏమనుకుంటాం బో ఈ కెంపు ఎంత బాగుందో రెడ్ కలర్డ్ స్టోన్ అని మీరు అనుకుంటారు ఆ మందారం తీసేస్తాం అది కెంపు కానేదాం అప్పుడు మీరేమంటారు అరే మందారము యొక్క ఎర్రదనము కెంపుకు వచ్చినదే అంటారు కెంపుకు వస్తే ఈ మందారం తీసినా ఇంకా ఎర్రగానే ఉండాలని వచ్చేస్తే ఇంకా అలాగే ఎర్రగానే ఉండాలి కదా కానీ మందారం తీయగానే అది మళ్ళీ మామూలుగా అయిపోతుంది స్వచ్ఛంగా అయిపోతుంది స్వచ్ఛంగా అయిపోతుందంటే కలరేము ఉండదని అర్థం అంటే సారే దీనికి మందారాన్ని బట్టి వచ్చిన ఎరుపు కూడా వాస్తవంగా రాలేదు వచ్చినట్లు అనిపించింది అలా ఎందుకు కనిపించాలంటే మరి అదే ప్రారంభం ఇంద్రియాల యొక్క సమస్య అలాగే ఉంటుంది ఇంది ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ అంటారు ఇంద్రియాలు మనల్ని అలా ట్రిక్ చేస్తూ ఉంటాయి సో మనల్ని లేని లేనిదాన్నే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి దానికి దృష్టాంతం సినిమాయే ఈ ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ వల్ల కొంత వ్యవహారికల ఉపకారం ఉంటుంది అపకారం కూడా ఉంటుంది కత్తి లాంటిది కత్తికి ఉపకారం ఉంటుంది అపకారం ఉంటుంది అలాగే సెన్సెస్ యొక్క ట్రిక్ ఉండబట్టే మనం వెళ్ళి ఏదో సినిమా ఏదో చూడగలుగుతాం లేకపోతే సెన్సెస్కి ట్రిక్ లేదనుకోండి ఇంకా సినిమా చూడడం ఉండదు కానీ దానివల్లనే సంసారంలో అసత్యములను అన్నింటినీ సత్యాలుగా భ్రమపడే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇక్కడ ఆ క్రిస్టల్కి లేనటువంటి ఎర్రదనము జెక్స్ట్ పొజిషన్ అంటే పక్కనే ఉన్న ఎర్రమందారాన్ని బట్టి వచ్చింది అదేవిధంగా ఆత్మ చైతన్యము ఈ దేహమునందు ప్రకటమవుతున్నప్పుడు అనువిధీయమానత్వాతంటే అర్థం అది దేహ ఉపాధిం అనువిధీయమానత్వాది అనువిధీయమానత్వాతంటే తత్తదుపాధిమనుసృత్య భాసమానత్వాత ఇచ్చ ఇప్పుడు నిప్పు ఉందనుకోండి నాలుగు రకాల కట్టెలు మండుతున్నాయనుకోండి ఇక్కడ మండు ఇక్కడ ఉన్నది అగ్ని అక్కడ ఉన్నది అగ్ని ఇంకో మూడవ స్థానంలో ఉన్నది అగ్ని అన్ని అగ్నియే ఒకటే అగ్ని కానీ వేర్వేరుగా ఎందుకు భాషిస్తోంది వేర్వేరు కట్టెలను అనుసరించి ప్రకటమవుతోంది కనుక అగ్ని ప్రకటమవ్వాలంటే కట్టెలు ఉండాలి లేకపోతే ప్రకటం కాదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంటుంది ఆ సిలిండర్ అంటే ఏమిటి అగ్ని ఎనర్జీ అండి కెమికల్ ఎనర్జీ గ్యాస్ సిలిండర్ రూపంగా ఉంటుంది అదే అగ్ని అంటే ఇప్పుడు అది ప్రకటం గ్యాస్ సిలిండర్ మీద గిన్నె పెడితే మీకు వంట అది ప్రకటం అవ్వాలంటే ఓ ఉపాధి ఒకదాన్ని దానికి కలిగించాలి ఆ ఉపాధిని మీరు క్రియేట్ చేసినట్లయితే అది ప్రకటమవుతుంది లేనిదేం ప్రకటం కాదు ఉన్నదే ప్రకటన అవుతుంది అదేవిధంగా వేరువేరు దేహములే ఉపాధిగా ఈ చైతన్యం ప్రకటమవుతుంది ఇప్పుడు ఈ అగ్ని వేరువేరు కట్టెలలో ప్రకటమైనప్పుడు ఆ కట్టెల యొక్క పరిమాణము అంటే సైజు అది మంచి చెడు కొన్ని పచ్చి కట్టెలు కొన్ని ఎండు కట్టెలు కొన్ని గంధపు కట్టెలు కొన్ని ఇంకో రకంగా సామాన్యమైన కట్టెలు ఈ కట్టెల యొక్క మంచి చెడు పరి సైజు వాల్యూము ఇవన్నీ కూడా ఆ కట్టెందు ప్రకటమయ్యే నిప్పు కూడా మంటకు కూడా ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది వాస్తవంగా అగ్ని వీటన్నింటిలో ప్రకటమగుతున్నా వాటిలో ఉండే భేదము అగ్నియందు లేదు అవన్నీ వేరు వేరు కానీ అగ్ని ఒక్కటే వాటిలో ఉండే గుణదోషాలు అగ్నియందు లేవు కాబట్టి అగ్ని చందనపు కర్ర నుంచి వచ్చే మంట అగ్ని గొప్పది ఇంకేదో బొబ్బాసి కర్ర నుంచి వచ్చే మంట అగ్ని తక్కువది అనే భేదం ఎక్కడుందండి లేదు మానవుడు అజ్ఞానం చేత భేదాన్ని కల్పించడంలో దిట్ట అలా భేదాలను కల్పించుకుని దుఃఖిస్తూ ఉండటం అది యొక్క స్వభావం సో ఈ నానా దేహ ఉపాధిం ఉపాధి భేదం అనువిధీయమానత్వాత వివిధ అగ్ని వేరువేరుగా ఉందా విష్ఫులింగాల్లో లేదు కానీ విష్ఫులింగముల యొక్క సైజు విష్పులింగం అంటే కూడా అది కూడా కోల్పీస్ కోళ్ళే ఆ కోళ్ళే అధ్యతనే విష్ఫులింగాల మీద పడితే మంట పండి ఆ తర్వాత చేతితో నిలాలనుకుంటే చేతికి ఆ కోల్పీస్ నల్లటివి బొగ్గు మొక్క వస్తుంది సో ఈ బొగ్గు మొక్కలే దేహాలు దేహాల వంటివి వాటి ఎందు వాటి ద్వారా ప్రకాశ ప్రకాశించబట్టి ఆ బొగ్గు వేరు వేరువేరుగా ఉండబట్టి అగ్ని కూడా వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే అనేక దేహములు అనే ఉపాధి ఎందులు ప్రకటన అవుతూ ఉంటాయి ఒకే ఆత్మ చైతన్యము లైక్ ఒకే సూర్యుడు ఒక అనేక మంచు బిందువులలో ప్రకటమవుతాడు సూర్యోదయం అవుతున్న హేమంత ఋతువులో సూర్యోదయం అవుతున్నప్పుడు మీరు బయటికి వెళ్ళినట్లయితే రాత్రి మంచు కురిసి మొక్కలు ఆకుల మంచు బిందువులు వెండి కణముల వలె ఉంటాయి వాటిలో సూర్యుడు ప్రకాశిస్తాం అవి వెండిలా ఎందుకు ప్రకాశిస్తున్నాయి వాటిలో వెండిలాంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్య కణములు సూర్యకిరణములు దాని ఎందు పడి అవి వెండి వదే ఒకే సూర్యుడు ఇన్ని బిందువులలో వేర్వేరుగా ప్రకాశిస్తున్నాడు ఉన్నది ఒకే సూర్యకాంతి అదేవిధంగా ఒకే చైతన్య ప్రకాశము ఇన్ని ప్రాణుల దేహములలో ఆ దేహభేదాన్ని అనుసరించి వేర్వేరుగా ఉందా అన్నట్లుగా అది వివిధ అంటే అర్థం గాని శృతి ఇదిగో వివిధాహంది శృతి కాబట్టి జీవులందరూ వేరే అని ఉపన్యాసం కొంతమంది చెప్తారు వివిధాహ జీవాహంది కనుక జీవులందరూ వేరే వేరే జీవులందరూ వేరేను శృతి చెప్పాలంటే మనకి తెలియదా సంగతి జీవులందరూ వేరు కాకపోతే చెప్పాలి కానీ వేరైతే చెప్పేదేమిటి కాబట్టి అటువంటి జీవులన్నీ కూడా నానాదేహ ఉపాధిభేదం అనువిధీయమానత్వాత్ వివిధా హే సోమ్య భావా జీవా దీనికి ఒక దృష్టాంతం ఎక్కడిచ్చారు ఇంకో దృష్టాంతాన్ని ఇస్తున్నారు దృష్టాంతంలో రక రకరకాల దృష్టాంతాలు ఇవ్వచ్చు కదా సందర్భాన్ని బట్టి దృష్టాంతం ఇవ్వచ్చు ఇంకో దృష్టాంతం శంకర్లు ఇచ్చారు శృతి ఒక రకం దృష్టాంతం ఇచ్చింది ఇప్పుడు ఆకాశాధిపత్ ఘటాధిపతి సుషిర భేదా ఘటాద్యుపాధి ప్రభేదం ఇప్పుడు సుషీర భేదాహ వేరువేరు జీవులు ఉన్నట్లుగానే ఆకాశ దృష్టాంతం తీసుకోండి సుషీరము అంటే ఛిద్రము సుషీరము అంటే ఛిద్రము అవకాశము లేక ఛిద్రము ఇప్పుడు మీకు ఆకాశము సర్వవ్యాపకంగా ఉన్నది కానీ మీరు సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశంతో మీకు ప్రయోజనం తక్కువ అలా అనిపిస్తుంది ప్రయోజనం తక్కువతో ఆకాశం లేకపోతే ఏముంది ఏమీ లేదు కానీ అలా అనిపిస్తుంది మీకు అవకాశం కావాలి మీకు ఆ కావాల్సింది ఆకాశం కాదు అవకాశం కావాలి ఇది ఎలాగంటే పెట్టిలో పుస్తకం పెట్టుకుందామంటే చోటు లేకపోతే అయ్యో పుస్తకానికి చోట్లేదని నేను బాధపడుతుంటే ఆకాశం సర్వవ్యాపకం అంటే ఉపయోగం ఏంటి ఆకాశం సర్వవ్యాపకమే కానీ నాకు కావాల్సిందే సర్వవ్యాపకమైన ఆకాశం కాదు అవకాశం కావాలి ఈ అవకాశము దీనికి సుషిరము అని పేరు ఛద్రము ఇప్పుడు ఈ సుషిరము అనేది మీరు ఎప్పుడైనా ఇది విన్నారా ఈ హార్ ఈ వెస్సెల్స్లో స్పేస్ ఉంటుంది బ్లడ్ వెస్సెల్స్ ఆ స్పే స్లేస్ మూసుకుపోతుంది మూసుకుపోతే రక్త ప్రసారానికి ఆటంకం కలుగుతుంది తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అక్కడ అక్కడ అక్కడ ఇష్యూ సుషిరమే సుషిరము ఇస్ ది ఇష్యూ దే హార్ట్ ద స్పేస్ ఇన్ హార్ట్ దట్ స్పేస్ ఇట్ బికమ్స్ రిడ్యూస్డ్ ఒక అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉండాలి హార్ట్లో కానీ వెసల్స్ లో కానీ సెటన్ స్పేస్ షుడ్ బి దే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం చేత ఆ స్పేస్ తగ్గుతుంది మనం నెయ్యి అవి వేసుకుని చెయ్యి జిడ్డు కూడా వదలుకునే విధంగా భోజనాలు అవి చేస్తే ఆ కొలెస్టరాల్ డిపాజిట్స్ కొలెస్టరాల్ అది వాటర్ సార్జిబుల్ కాదండి కొలెస్టరాల్ అన్నది వాటర్లో డిజాల్వ్ అవుతుంది అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది కనుక చిన్న చిన్న పార్టికల్స్ కింద బ్లడ్లో తేలి ఆడుతూ ఉంటుంది హైడెన్సిటీ అయితే కొట్టుకుపోతుంది బ్లడ్ యొక్క ప్రవాహంలో లోడెన్సిటీ అయితే అక్కడే కూర్చుంటుంది ఓ పార్టికల్ వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ పార్టికల్ ఇంకో పార్టికల్కి న్యూక్లియస్ లాగా యాక్ట్ చేస్తుంది ఇంకో పార్టికల్ వచ్చి అక్కడ కూర్చుంటుంది అలాగే ఒక నెలలో రెండు నెలలో అయ్యేప్పటికీ ఆ ఉండే చోటు తగ్గిపోతుంది తగ్గిపోతే వీడికి బీపీ పెరుగుతుంది సో ఈ విధంగా దేహం లోపల కూడా ఆకాశము కానీ ఆకాశం కాదు అక్కడ పాయింట్ అవకాశము సుషీలము పెట్టిలో కానీ అయితే కుండలో నీళ్లు పోసుకోవాలంటే మనకు కావాల్సింది సుషిరము ఛిద్రము ఇవన్నీ పేర్లు సంస్కృత నామధేయాలు అవకాశము సో సుషిర భేద ఇప్పుడు ఈ సుషిర భేదాలు ఉన్నాయి ఈ సుషితం వేరు ఈ సుషితం వేరు ఈ సుషిరం వేరు ఘటాకాశం వేరు ఘటాకాశం అంటే కుండలోని ఆకాశం మఠాకాశం మఠాకాశం అంటే ఇదంతా మఠం అనుకోండి ఒకవేళ మఠంలో మఠం అంటే ఇల్లు మఠాకాశం మహాకాశం ఇన్ని ఆకాశాలు ఉన్నాయి మళ్ళీ కుండల సైజును బట్టి ఆకాశాలు మారుతూ ఉంటాయి నిజానికి మీరు కుండ కొనుక్కొచ్చారంటే అర్థం ఆకాశాన్ని కొనుక్కొచ్చారనే అర్థం ఓ రకంగా ఒక విశిష్టమైన అవకాశాన్ని మీరు మూసుకొస్తారు కుండ అంటే అర్థం అది సో అలా కాకపోతే మొత్తం కుండంతా మట్టితోటి నింపేసి అలా తెచ్చుకోరు కదా ఒక సాలిడ్ కుండ ఎవడైనా తెచ్చుకొస్తాడా తెచ్చుకోడు దాంట్లో అవకాశమే తెచ్చు కావాల్సింది అవకాశమే మనకు కావాలి కాబట్టి ఈ అవకాశం వేరు ఈ అవకాశం వేరు ఈ అవకాశం వేరు అని మనం సుషిర భేదములను భావనం చేస్తున్నాం ఈ సుషిర భేదములు వాస్తవమా వాస్తవం కాదు ఘటాది ఉపాధి భేదం అను భవంతి ఈ సుషిర భేదములు ఉన్నాయి దేన్ని అనుసరించి ఉన్నాయి అను అంటే అనుసరించి ఆఫ్టర్ భవంతి ఉంటున్నాయి దేన్ని అనుసరించి ఉంటున్నాయి వాస్తవంగా ఈ సుషిరము ఆ భిన్న భిన్నములు కాదు ఘటాది ఉపాధి భేదం ఈ ఘటనలో ప్రకటమవుతుండే లేకపోతే అనుభవానికి వచ్చే ఏ అవకాశము గలదో ఈ అవకాశము హండ్రెడ్ ఎంఎల్ అవకాశము ఇది టూ హండ్రెడ్ అవకాశము ఈ హండ్రెడ్ ఎంఎల్ లో టూ హండ్రెడ్ అన్నది ఆకాశము యొక్క సైజు కాదది అది ఘటము యొక్క సైజు మీరు ఆకాశం గురించి చెప్పమంటే ఘటన గురించి చెప్తారు ఏమిటి అంటే మరి ఆకాశము ఘటంలో ప్రకటమవుతోండే అందుకోసం అలా దా అంజ దాంతో మనం లోతుగా ఆలోచించకుండా ఊరికే సూప్ సూపర్ఫిషియల్గా చూసిన సందర్భంలో ఘటము యొక్క పరిమాణము ఆకాశము యొక్క పరిమాణమా అన్నట్లుగా స్వీకరించబడుతూ ఉంటుంది అలా ఘటం దగ్గర మీరు స్వీకరించడం వల్ల నష్టమేం లేదు నిజానికి అలాగ అవసరం కూడా ఏదైనా దాంట్లో ఏదైనా పెట్టుకోవాలంటే అలాగ అవసరం కానీ ఆకాశము భిన్న భిన్నముగా ఉన్నది అని కనుక మీరు అనుకుంటే అది పొరపాటు ఆకాశం భిన్న భిన్నంగా లేదు ఆకాశం ఒక్కటండి ఇన్ని ఆకాశాలు లేవు ఆకాశం ఒక్కటే అద్వైతవాదులు ఆకాశం ఒక్కటంటారు ద్వైతవాదులు ఆకాశం నాలుగు అంటారు అలాగేమీ లేదు అలాగేమైనా ఉందా ఎవరైనా మేము అద్వైతం కాదండి మేము ద్వైతం అంచేతలు మీరంతా అద్వైతం ఇది మేము ద్వైతవాదులం మేము చెప్పిందే కరెక్టు ఆకాశములు భే అని చెప్పారు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది ఆకాశం భిన్నం ఏమిటండి ఆకాశం ఒక్కటే రైతే భిన్న భిన్నంగా అనుభవానికి వస్తుంది అంటే ఉపాధి భేదాన్ని అనుసరించి అనుభవానికి వస్తుంది సరిగ్గా అదేవిధంగా జీవుల జీవులు వేరువేరే కానీ జీవులన్నిటి ఎందు ఉండే ఆ ప్రాణము ఆ ప్రాణశక్తి ఆ చైతన్య శక్తి అది ఒక్కటి శంకరులు మాండుక్యానికి మాండుక్యోపనిషత్ భాష్యానికి ప్రార్థనా శ్లోకంలో చాలా అద్భుతమైన ప్రార్థన ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికరై వ్యాపిభిర్వ్యాప్య విశ్వం అన్నారు ఇంకా ఏదో ఉంది సో ఆ పరమాత్మ విశ్వం వ్యాప్య జగత్తునంతని కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు ఎలా వ్యాపించాడండి అంటే సూర్యుడిని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు సూర్యుడు మొత్తం భూగోళాన్నంతని వ్యాపించాడు ఎలా వ్యాపించాడంటారు సూర్యకిరణముల ద్వారా వ్యాపించాడు సన్ ఇన్ ఎ బిలియన్ జూ డ్రాప్స్ అన్నట్లుగా అలాగా అదేవిధంగా ఈ పరమేశ్వరుడు వ్యాప్య విశ్వం సమస్త జగత్తుని సమస్త జగత్తుని అంటే స్థిర చరనికరై వ్యాపిభిర్ వ్యాప్య విశ్వం కొన్ని ప్రాణులు చెట్టు మొదలైన ప్రాణులు అలా నిలిచి కొన్ని ప్రాణులు ఇటు సంచరిస్తున్నాయి పశుపక్షాదులు మనుషులు క్రిమికీటకాదులు సో ఈ విధంగా నిలిచి ఉండే ప్రాణులోనూ ఇటు తిరిగాడే ప్రాణి ఇన్ని రకముల ప్రాణులయందు కూడా కిరణములు వివిధములైన హిమబిందువుల యందు సూర్యకిరణము ఒకే సూర్యుడు తన కిరణముల ద్వారా వేర్వేరుగా ప్రవేశించాడా అన్న విధంగా ఇన్ని ప్రాణులయందు కూడా ప్రజ్ఞానాంశు ప్రతానై కిరణముల ద్వారా ఇక్కడ కిరణం ఏమిటి కిరణం ఇక్కడ ఈ దేహమునందు ప్రజ్ఞానమున్నది ఎలా చెప్పగలరు ప్రజ్ఞానం ఉందని కంటి ద్వారా ఆ ప్రజ్ఞానమే రూపాలను తెలుసుకుంటోంది చెవి ద్వారా ఆ ప్రజ్ఞానం వల్లనే శబ్దముల యొక్క జ్ఞానం కలుగుతోంది జ్ఞానం కలుగుతోంది కదండి కంటితోటి జ్ఞానం కలుగుతోంది చెవితోటి జ్ఞానం కలుగుతోంది ముక్కుతోటి మనస్సుతోటి ఇంద్రియాలతోటి సర్వత్రా జ్ఞానం కలుగుతోంది జ్ఞానం కలుగుతోంది అంటే ప్రజ్ఞానము ఆ జ్ఞానము యొక్క మూలధాతువు ఈ దేహంలో ఉంది ఈ దేహంలో ఉంది మరో దేహంలో ఉంది చెట్టు ఎన్నుంది చేమ ఎందు సర్వత్రా కూడా ఆ ప్రజ్ఞానము ఉన్నది ఇది ఎలా ఉందంటే అన్ని నీటి బిందువులలోనూ సూర్యుడు ఉన్నాడని చెప్పినట్టుంది సూర్యుడు ఎలా ఉన్నాడు కిరణముల ద్వారా ఉన్నాడు అలాగే ఒకే అఖండమైన ప్రజ్ఞానము ఆ చైతన్యము సకల ప్రాణుల ఎందు కూడా కిరణముల ద్వారా ఉన్నట్టుగా కిరణము అక్కడ ఒక మెటఫార్ ప్రజ్ఞానాంశు ప్రతానై కిరణముల ద్వారా వ్యాపించి ఉన్నట్టుగా ఆ చైతన్య ప్రకాశము